వాట్ ఎవర్ సో జ్ఞాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే హీస్ అటర్లీ అన్సెల్ఫ్ కాన్షియస్ హీస్ కాన్షియస్ మొత్తుగా ఉంటాడని మీరు అనుకోద్దు హీజ్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ బట్ హీస్ అటర్లీ అన్సెల్ఫ్ కాన్షియస్ ఇప్పుడు మీరు చూడండి ఒక ఈవెంట్ ఉంటుంది యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ ఈవెంట్ At the same time, you are conscious of yourself in the context of that event. That's an identification. Now, there are people who are living in the first place. They are living in the first place. They are living in the first place. But, that person is living in the first place. If they are living in the first place, they will go to the office. Or they will go to the bus or the railway station. లేకపోతే కాఫీ తాగాలి లేకపోతే ఈవేళ కార్యక్రమాలు ప్రోగ్రాం ఒకటి చూసుకోవాలి అని సూర్యోదయం అనే ఈవెంట్ ఒక పర్సనాలిటీతో ముడిపడి అది అనుభవానికి వస్తుంది తప్ప ప్యూర్గా ఇన్ ఇట్స్ సెల్ఫ్ అది అనుభవానికి రాదు కానీ జ్ఞానికి అలా వస్తుంది జ్ఞాని ఈజ్ లైక్ ఏ ఈవెంట్ అయినా సరే హీ కాన్షియస్ ఆఫ్ ది ఈవెంట్ ఇన్ ఏ వెరీ పిక్యూలియర్ అన్సెల్ఫ్ కాన్షియస్ మే జ్ఞాని అంటే జ్ఞాని ఈజ్ నాట్ ఎ పర్సన్ ఈజ్ ఎ ఫోర్స్ ఫోర్సే తప్ప పర్సన్ కాదు ఇప్పుడు గంగా ఉన్నదనుకోండి గంగా ఒక పర్సనా ఒక ఫోర్సా ఒక ఫోర్స్ ఒక పర్సన్ కాదు అన్ఫార్చునేట్లీ మీరు ఆ దేవత అనే పదాన్ని పర్సానిఫై చేసుకోవడం చేత దేవత అంటే ఒక పర్సన్ అనే ఒక భ్రమ కలుగుతాం ఎందుకంటే వీడికి తన ఎందు పర్సన్ బుద్ధి ఉండడం చేత దేవత అనే పదం చేతి నిర్దేశింపబడే సర్వం నందు కర్సన్ బుద్ధిని ఆరోపిస్తూ పోతాడు దేవత అంటే కర్సన్ అర్థం కాదు అసలు దేవత దివ్ అనే ధాతువు నుంచి వచ్చిన పదం దేవత అంటే ఒక శక్తి అని అర్థం గంగానది గంగా దేవత ఈ ఈ కొన్ని అనువాకాలు ఉన్నాయి వేదంలో అగ్నిర్దేవత వాయుర్ దేవత సూర్యోదేవత చంద్రమా దేవత నక్షత్రాణి దేవత అని ఇలా ఉంటుంది అంటే అక్కడ దేవతాశబ్దానికి అర్థం వీళ్ళందరూ కిరీటలో పట్టు పంచులో కట్టుకుని పట్టు చీరలు కట్టుకుని కిరీటాలు పెట్టుకుని అలా వర్షగాలు నిలబడ్డారని కాదు ఇవన్నీ దేవతలు అంటే శక్తులు ఏ శక్తులు ప్రకృతి శక్తులు ప్రకృతి ఎవరు ఈశ్వరుని ప్రకృతి అంటే ఈశ్వరునిది భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిదేవత అహంకారికీయున్నే భిన్నా ప్రకృతి రష్ట మే ప్రకృతి అసలు గీతలో ఉంటాడు నా ప్రకృతి అంటే నా ప్రకృతి అంటే నా శక్తి ప్రకృతి సిద్ధానికి శక్తి అని అర్థం అక్కడ సో అలా దేవతలందరూ చీరలోవి కట్టుకుని లేకపోతే పురుషులైతే పట్టుపంచులోనూ కంచి పట్టు చీరలోనూ నవ నగలోవి పెట్టుకుని ఇలా కిరీటాలు పెట్టుకుని అలా డ్రెస్అప్ అయిపోయి అలా ఉన్నారని అలాగే మంత్రం ఉండదు అలా వీడు పెర్సానిఫై చేస్తాడు ఎందుకంటే వీడు పెర్సన్ కాబట్టి దేవత కూడా పెర్సన్ అయితే ఆ పెర్సన్తో పెర్సన్ హ్యాండిల్ చేయొచ్చు ఇప్పుడు వీడు రాజుగారి దగ్గరికి వెళ్తాడు వీడో పెర్సను రాజుగారి ఇంకో పెర్సను ఈ పెర్సన్కే ఆ పర్సను ఏవో కోరికను తెర్చాలి అంతే కదా మహాభాగ్యం ఇంకేముంది అంతకంట లేదా రాజుగారి దగ్గరికి ముందుకు వెళ్ళడం అలాగే రాజుగారిని తీసేసి దేవుణ్ణి పెట్టడం అంట వీడో పెర్సము దేవుడి ఇంకో పెర్సను వీడి కోరికలను ఆ పెర్సన్ తీర్చాలి అందుకోసం ఆ దృష్టిలో మీకు అంతా కలగాపులకంగా ఉండి అలా దృష్టిని తప్పిస్తే దేవతా ఈజ్ నాట్ ఎ పర్సన్ దేవత ఇజ్ చెప్పవాలి ఇట్స్ ఎ ఫోర్స్ గంగా నది అంటే ఇట్స్ ఎ ఫోర్స్ విండ్ ఇస్ ఎ ఫోర్స్ ఇప్పుడు మనిషి నడిచి వెళ్తున్నాడు అనుకోండి ఎవరి కోసం నడిచి వెళ్తున్నాడు తన కోసం నడిచి వెళ్తున్నాడు బికాస్ తను ఈజ్ ఎ పెర్సన్ సో తన కోసం నడిచి వెళ్తున్నాడు గాలి వీచుతోంది ఎవరి కోసం వీచుతోంది తన కోసం వీచుతోందా లేదు కొన్ని అందరి కోసం వీడి సేవ చేసేవాడు అనుకోండి అందరి కోసం నడిచి వెళ్తున్నాడు కొన్ని గాలి అందరి కోసం నడిచి వెళ్తుందా లేదు దాని అనదర్ కైండ్ ఆఫ్ పెర్సన్ కొన్ని గాలి ఎందుకు వీచుటో గాలి వీచుట వీల్చడం దాని స్వరూపం కాబట్టి వీల్చుతోంది అంటే అన్సెల్ఫ్ కాన్షియస్ విండ్ ఈజ్ అన్సెల్ఫ్ కాన్షియస్ వాటర్ ఈజ్ అన్సెల్ఫ్ కాన్షియస్ పృథివీ ఇవన్నీ దేవతలు ఉన్నాయి అటువంటివి మీరు అన్సెల్ఫ్ కాన్షియస్ ఉంటే మీరు దేవత ఐతారు అది జ్ఞాన యొక్క స్వరూపం జడవల్లోకమాచర్యదు అని చెప్పనే సెల్ఫ్ కాన్షియస్ కాడు గనుకనే ఆయన తన స్వరూపాన్ని ప్రకటించుకోడు నేనిది నేనది అని ప్రకటించుకోవటానికి ఏమీ ఉండదు మంచిది తర్వాత శ్లోకం అన్నాము నిస్టుతి అశ్వధాచలనికేతృచ్ భవత్ అంటే అర్థం అది అలా భవత్తని లింగ్ ఉంటుంది దాన్ని లట్ భవత్ యతి భవతి భవేతర్ భవతి సాధకుడైతే భవత్ సిద్ధుడైతే భవతి యతి యాదృచ్ఛికో భవే యతి జ్ఞాని ఏ రకమైన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండదు జ్ఞాని యొక్క మేజర్ క్యారెక్టరిస్టిక్స్ రెండు ఉన్నాయి నో సెల్ఫ్ ఇంట్రెస్ట్ నో సెల్ఫ్ కన్సర్న్ సెల్ఫ్ కన్సర్న్ అంటే ఏమిటి మరి నా మాట ఏమిటి నాకు రోగం వస్తే సేవ చేసేవాడేవాడు నాకు ఆక్రహిస్తే భోజనం పెట్టేవాడేవాడు నాకు మరి డబ్బు తక్కువగా ఉంటే అలాగా ఈ పని అవ్వకపోతే ఇలాగా ఆ గవర్నమెంట్ ఆ పని చేయకపోతే ఇలాగా ఈ పార్టీ ఓడిస్తే మన మినిస్టర్ మన జోలికి మనకేమో రెస్పెక్ట్ ఇవ్వడు కదా మనకి రెస్పెక్ట్ ఇచ్చే మినిస్టర్ ఓడిపోతే ఎలాగా అంటే వీడికి రెస్పెక్ట్ వీడిని వీడిని ఆశ్రయించిన మినిస్టర్ ఒకడు ఉంటాడు అలాంటివి పెట్టుకోకూడదు ఈ రాజకీయ నాయకులతోటి సినిమా వాళ్ళతో పెట్టుకోకూడదు వాళ్ళొచ్చి దండం పెట్టి వెళ్ళాలి కానీ మనం వాళ్ళ వెనకాల వెళ్ళకూడదు ఎందుకంటే దాంట్లో దోషాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళ ట్రేడ్ అలాంటిది దాంట్లో ప్రాబ్లం ఉన్న ట్రేడ్ అది వాళ్ళకది కిట్టుబాటు అవుతుంది వాళ్ళు ఎందుకు ఉన్నారో మనమే ఉండమని చెప్పాము వాళ్ళు ఎందుకు ఉన్నారో ఉన్నారు దట్ ఈస్ దేర్ ఛాయిస్ మనం వాళ్ళని ఆశీర్వదించడమే కానీ దాంతో మనం ప్రవేశించకూడదు సో ఈ రాజకీయ నాయకుల్ని పట్టుకుంటాడు ఓ ఓ మహాత్ముడు పుష్కరాల్లో స్నానం చేయిస్తున్నాడు తను స్నానం చేస్తున్నాడు ఇంకో పక్కన చేపట్టుకున్నాడు చేపట్టుకోవడం ఎందుకండే ఇప్పుడు అమ్మాయి చిన్నపిల్లలు లేకపోతే ఆడ వరుషం అయితే వండుకోవాలి కానీ ఆయన దృఢంగా ఉన్నాడు ఆయన చేపట్టు అంటే వీడు పవిత్రంగా చేయిస్తున్నాడు అనమాట పవిత్ర స్నానం సో ఇద్దరు చేయండి స్నానం చేస్తున్నాడు ఆ మినిస్టర్ గారి చేస్త స్నానం చేస్తున్నాడు ఆయన చేసినప్పుడు వీడు చేస్తున్నాడు ఇద్దరు కలిసి స్నానం చేసి బయటకు వచ్చాడు భక్తులు ఉన్నారు ఆయన భక్తుడు ఆ మినిస్టర్ గారి భక్తులు వాళ్ళు మినిస్టర్ వెనకాల పెద్ద గ్రూప్ ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళందరూ ఈ స్వామీజీకి నమస్కారం చేస్తారు ఈయనకి ఎందుకు నమస్కారం చేస్తున్నారు ఆ మినిస్టర్ వెంట వచ్చి నమస్కారం చేస్తున్నారు ఆయన చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆయన చేయకపోతే వాళ్ళు చేయరు వాళ్ళు చాలా వాళ్ళ లాయల్టీస్ వెరీ క్లియర్గా ఉంటుంది మినిస్టర్ దండం పెట్టాడు కాబట్టి దండం పెడతా ఏ సాప్ దండం పెడుతున్నాడు రా పెట్టండి రాని వాడు సో ఇంతమంది దండం పెట్టేసుకుంటే మహానందం పెడిపోతావు సో ఇప్పుడు ఆ మినిస్టర్ ఓడిపోయాడు ఓడిపోతే ఆ ఓడిపోయిన దుఃఖం ఆయనకి అంతో ఆయన్ని మించి ఈనుకుంది ఎందుకంటే ఈ నన్ను నమ్ముకున్న మినిస్టర్ కదా అలాగే ఉంటుంది అలా అలాగా అలాగే అటాచ్ అయి ఉండడు సాధ కూడా అలా ఉండడు యాదృచ్ఛిక అంటే అర్థం వెరీ డిఫికల్ట్ టు ట్రాన్స్లేట్ మితిహి మోస్ట్ అన్సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాడు భాష్యకతారిక చూడండి కయాచర్య లోకమాచరేత్ ఇచ్చాహ ఏమంటే జడవల్ లోకమాచరేత్ అన్నారు కదా జడు వలే లోకంలో ఆచరించవలను అని అన్నారు అది ఏమిటో కొంచెం వివరించండి అని కనుక మీరు దానికి సమాధానంగా ఈ శ్లోకం వస్తుంది లోకము ఉద్దేశించి సంచారం చేసేప్పుడు వ్యవహారం వ్యవహరించే సందర్భంలో ఆయన చర్య ఏ రూపంగా ఉంటుంది అనే ప్రశ్నకి సమాధానం ఇలా ఉంటుంది సాధారణంగా మేము అధ్యాత్మ గురువులము అనే పేరుతోటి స్థుతులు చేయించుకుంటారు స్థుతి వీళ్ళు చేయించుకోవడం అనే రెండు లెవెల్స్ ఉంటాయి ఒకటి రే నేను వచ్చినప్పటికీ నువ్వు ఇలా స్థుతి చెయ్యి అని వీళ్ళే ముందే ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తావు లేదా శిష్యులు చేస్తుంటే అలా ఓ చిరునవ్వుతో ఆశీర్వదిస్తారు సైలెంట్గా ఎంకరేజ్ చేస్తారు ఓకల్గా ఎన్ చేయించడం ఒకటి ఉంటుంది సైలెంట్గా ఎంకరేజ్ చేస్తారు రెండు దోషమే ఎందుకంటే వాళ్ళు స్థుతి చేస్తున్నప్పుడు మీరేం చెప్పాలి వద్దని చెప్పాలి ఓసారి నేను ఊరికే మీకు దృష్టాంతం కోసం ఉంటున్నాను మరవడాని కోసం కాదు లోక దృష్టి ఒక రకంగా ఉంటుంది సాధువులు ఎలా ఉండాలి అన్నదానికి దృష్టాంతంగా చెప్తున్నా నన్ను ఎవరో భిక్షను పిలిచారు సరే వస్తాను అంటాను ప్రేమగా పిలిచినప్పుడు భిక్ష మన అయినప్పుడు వృత్తి అంటే జీవిక అర్థం వృత్తి అంటే దాని ఆ పదం అర్థం అది మరోలా కాబట్టి వృత్తి భిక్ష అయినప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు సందర్భం కుదిరినప్పుడు వెళ్ళాలి సరే వచ్చేస్తారనిక ఎన్నింటికి వస్తారు ఎన్నింటికి వస్తాను పన్నెండింటికి రమ్మంటారా అంటే పూన పదకొండు ఉన్నారు క్రండ్ ఓకే లెవెన్ థర్టీకి వచ్చేస్తాను ఎక్కడ మే ఇల్లు అక్కడ ఇల్లు సరే నేను లెవెన్ థర్టీగా చూసుకుని చూసుకుంటుంటే సన్నయి మేడం వెళ్తుంది ఏదో అనుకున్నా ఎవడో వెళ్తున్నా ఇండియాలో ఎప్పుడు సన్నయి మేళాలు భజాత్రిలే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఏదో వాళ్ళు వచ్చి మన గుమ్మ దగ్గర నిలబడి ఊరికే దంచేస్తున్నారు సన్నయి మేళం డోలు సన్నయిను సో ఏదో అనుకున్నా లేదా ఏదో దేవుడో ఏదో అనుకుల దేవుడు లేదు లేదు కోసమే వచ్చిందా సన్నయి ఈ లోపల అమ్మగారు వచ్చారు అయ్యగారుడు నేను ఇంకా టైం ఉంది నేను వచ్చేస్తానని చెప్పాను కదా అన్నాను కాదు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు సరే అయితే పదండి సడన్గా నాకు డౌట్ వచ్చింది ఇది ఏమిటి వెళ్ళాలి మీకోసమే తీసుకొచ్చాను ఇంకా నేను రావట్లేదని చెప్పాను ఐ నాట్ కమ్ ఐ నాట్ కమ్ టూ ఫిక్స్టార్ట్ హో ఐ నాట్ కమ్ ఇప్పుడు ఏం చేయమంటారు ఏమో యూ డిసైడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నేను కూర్చుని పుస్తకం నేను వెళ్ళలేదు అప్పుడు వాళ్ళలో వాళ్ళు చర్చ చేసుకుని ఆ సమయమైన వాళ్ళకి పైసలు ఇచ్చేసి ఫోన్లండి వాళ్ళు వాయించరు మీరు రండి నేను రాను వాళ్ళు వాయించకుండా నాతో పాటు ఈ ప్రొసెస్ అనేవి నేను రాను వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అయిపోయింది మొత్తం ప్రొసెస్ ఇరవై వందో ముప్పై మందో అయిపోయింది వీళ్ళిద్దరూ ఉన్నారు రండి నేను రాను మీ ఇంటికి ఎన్నింటికి వస్తానని చెప్పాను నేను పన్నెండు పదకొండు ఉన్నారు అన్నారు మీరే ఆలస్యం చేశారు మీరింటికి వెళ్ళిపోను నేను ఇంటికి వెళ్ళిపోను పన్నెండింటికి భిక్ష కదా యూ స్టేట్ హోమ్ పోనీ మాతో కలిసి రండి రాని వెళ్ళిపోయారు అప్పుడు పది నిమిషాల తక్కువ పన్నెండింటికి లేచి నేను బుధుని మీద అండవ చేసుకుని నడిచి వెళ్ళాను ఎందుకంటే ఈ సన్నాయి మేళము ప్రశిష్టము అలాగ మనం ఒకసారి ఎంకరేజ్ చేస్తే ఇంక పెర్మనెంట్గా మన చుట్టూ సన్నాయి మేళాలేనంట అంటే సమాజంలో కొన్ని ప్రవృత్తులు ఉంటాయి వాళ్ళు పాపం ప్రేమతో చేస్తారు వాళ్ళు తప్పుగా చేయరు మనం వీ హవ్ టు పుట్ ఇట్ డౌన్ ఇన్ ది వెరీ బిగినింగ్ ఇట్స్ ద స్తోత్రం సన్నయమేళ అంటే అదొక స్తుతి ఆ మధ్యలో నేను ఉంటాను అందరూతోటి భక్తులు ఉంటారు బాధాభజంత్రితో వెళ్తాం అదేదో సభా సభా స కొన్ని సందర్భాల్లో కొన్ని అవాయిడబుల్ కాదు కానీ అవాయిడ్ చేసిన చోట మాత్రం తప్పనిసరిగా అవాయిడ్ చేస్తే మంచిది అలా ఉండాలి అలాగే ఈ స్థుతి అన్నదానికి దృష్టంగా వస్తుంటే ఏవో పెద్ద పెద్ద సమాసాలతోటి జయహో జయహోనో ఇలాంటివన్నీ అనవసరం అవి కొంతమంది పెట్టించుకుంటారు అలాగా వంది మాగధులు అని ఉన్నారు వంది మాగధులు అని అంటారు రిసెప్షన్ బాస్కి స్తోత్రాలు చేసి కాలక్షిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి అంటే రిసెప్షన్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్లు అంటే పిహెచ్డి డాక్టర్స్ ఉంటారు కదా అని వాళ్ళకి డాక్టర్ వంది డాక్టర్ మాగధి అని డాక్టర్లు పిహెచ్డి డాక్టర్స్ ముప్పై వంద నలభై వంద రీసెర్చ్ చేస్తుంటే వీళ్ళలో హీఈ్ డాక్టర్ వందీ అండ్ హీఈస్ డాక్టర్ మాగధి సో నువ్వే ల్యాబ్లో పనిచేస్తున్నావు అంటో డాక్టర్ వందీ ల్యాబ్లో పనిచేస్తున్నావు ఈ డాక్టర్ వందీ రీసెర్చ్ చేయడు వీళ్ళు పెద్ద ఆయనకి స్ఫుతి చేస్తూ అలాగా ఎంకరేజ్ చేయకూడదు అది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి యొక్క పరిస్థితిని దిగజారుస్తుంది అలాగే సాధు అలాగే స్తోత్రాలు చేయించుకోవడం అది పద్ధతి కాదు దంభంలో పడిపోతుంది వస్తుంటే ఇటు అటు అటు ఇటు ఇల్లు వాళ్ళు నడుస్తూ తప్పకుండా తప్పుకోండి ముట్టుకోకుండానే అస్పృశ్యతని ప్రాక్టికల్గా అనుష్ఠిస్తూ యమనీయమాసాణాయా నత్యాహార ధారణాధ్యాన సమాధినిష్ట అని అన్నారు అనుకోండి దాన్ని బట్టి ఏమర్థమైంది ఈయన ఏష్ఠుడు కాదు ఏం కాదు ఆయన స ప్రాణాయామం చేయలేడు ఆయన ఆయన హీ హాజ్ సచ్ ఎ బిగ్ పార్ట్ బెల్లీ దట్ హీ కెనాట్ డూ ప్రాణాయామ అంటే ఈ చదివివాడికి మొత్తం లిస్ట్ అంతా బాగా నోటుకొచ్చుందని తేలిందంటే అందుకే ఇప్పుడు ఇవన్నీ ఆయన చేసేస్తున్నాడని కాదు అవన్నీ చేసి ఎలా ఎలా చేయగలుగుతారండి అవన్నీ నువ్వు ఎలా చేస్తారు అదేదో మొప్పం పెద్ద ఆయన్ని పట్టుకునే అవన్నీ నువ్వు ఆయన చేయట్లేదు అలాగంటే సమాసాలు వేస్తూ ఉండడం తర్వాత జగద్గురు అన్నావు జగద్గురు ఎక్కడ జగద్గురువు హౌ హీస్ జగద్గురు కృష్ణం వందే జగద్గురు హౌ హీస్ జగద్గురు వాట్ ఈస్ యువర్ జగత్ మీ జగత్ అంతా కలిసి ఆ ఊళ్ళో టెలిఫోన్ బూత్లో పట్టే పట్టేస్తారు ఆ టెలిఫోన్ బూత్లో పట్టే అంతమందికి నువ్వు గురువు మరి జగద్గురువు అని అన్నావు ఎందుకు ఊళ్ళో వాళ్ళు అంటే అది వేరే సంగతి మనం అన్నిట్లా చేస్తే వాట్ డజ్ ఇట్ మీ సో ఇటువంటి స్థుతులు అవి పెట్టుకోకూడదు అండి నిస్టుతి కొంతమంది ఇది కార్డు వేయిస్తారు ఆ కార్డు మీద ఎన్ని టైటిల్స్ ఉంటాయంటే ఎండ్లెస్ గృహస్థులకు శోభను ఎందుకంటే ఆయన ఆయన తన పర్సనాలిటీని ప్రఖ్యాపనం చేయడం కోసం కార్డు ఇస్తున్నాడు కానీ ఏదో ఒక కలవడం కోసం అడ్రస్ ఇవ్వడం అలా కాదు తన ప్రతిష్టని ప్రఖ్యాపనం చేయడం కోసం కార్డు ఇస్తాడు అందుకోసం ఆ కార్డును ముద్రిస్తారు దాని మీద టైటిల్స్ అన్ని పెట్టుకుంటారు డిగ్రీలు అన్నీ పెట్టుకుంటారు పేరుకి ముందుండేవి టైటిల్స్ పేరుకి వెనకాల ఉండేవి డిగ్రీలు పేరుకు ముందుండే టైటిల్స్ ఎవరు మీరు దానికోసం కష్టపడి చదవడం ఎక్కర్లేదు వాటిని ఎలా కావాలంటే అలా దొరుకుతాయి పేరు తర్వాత ఉండే డిగ్రీలకు మాత్రం కష్టపడి చదవాల్సి ఉంటుంది ఎంఏ పెట్టుకోవాలంటే కష్టపడి చదవాలి విద్యా విష హృదయాన్ని పెట్టుకోవాలంటే ఏమీ చదవకపోయినా పర్వాలేదు టైటిల్కి డిగ్రీకి ఉండే తేడా చెప్తున్నా మీకు సో ఈ టైటిల్స్ ఈ డిగ్రీలు అన్నీ పెట్టుకుని అవి గృహస్థులకు శోభనిస్తాయి తప్పిస్తే మహాత్ములకు జ్ఞానులకు శోభనులో పోలేండి నేను ఏదో మాట వరుసగా అలా చెప్పాను అంటే మిమ్మల్ని కొంచెం న్యూస్ చేద్దామని అలా చెప్పాను అంతేగాని మరొకటి ఏం కాదు సో జ్ఞానన్నవాడు నిస్టుతి గీత పన్నెండో అధ్యాయంలో తుల్య నిందాస్కృతి మౌని సుతుష్టో వాక్యం అవుతుంది సో అనికేతస్థిర మతి వ్యోమే భక్త అక్కడ భాష్యత మాట అన్నారు ఆ మహా శాంతి పూర్వం నుంచి శ్లోకం ఒకటి తీసారు సంతో వెనకేనచీతన్నదానికి ఇప్పుడు సంతోషంగా ఉంటాడు జ్ఞాని ఫుల్గా ఉంటాడు ఫుల్ ఇన్సైడ్ ఫుల్ నిండు బయట నుంచి ఏం వస్తుందని సమస్య కాదు ఏదో ఒకటి వచ్చిందనుకోండి హీజ్ ఫుల్ ఆల్రెడీ అండ్ దేర్ ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ తక్కువ వచ్చిందనుకోండి హీజ్ ఫుల్ అండ్ హ్యాపీ ఎక్కువ వచ్చిందనుకోండి హీజ్ ఫుల్ అండ్ హ్యాపీ అసలే రాలేదనుకోండి హీజ్ ఫుల్ అండ్ హ్యాపీ దాన్ని సంతృష్టో ఏనకేనచితంటారు లెక్క చూసుకునేది ఏం కాదు లెక్క చూసుకుని సంతోషపడ్డం కాదు లెక్క చూసుకుని సంతోషపడితే అది గృహస్థు ఇప్పుడు వేద పండితో సత్కారం చేశారనుకోండి వాళ్ళు ముందే అడిగేస్తారు ఏమండో క్రమపాఠాలకి అందిస్తున్నారు ఘనపాఠలకు అనిపిస్తున్నారు ముందే సెటిల్మెంట్ పెట్టేసుకుంటారు ఇంకా ఇవ్వడానికి ముందే అన్ని వర్కౌట్ చేసుకుంటారు అంత రహస్యంగా ఉంది ఎవరికి ఏమిస్తున్నారో తెలియదు అనే పరిస్థితి మీరు కల్పిస్తే అలా సత్కారాలు ఒకళ్ళు తిరిగేవగానే ఏ ఎంత ఏ అవధాని చెప్పి ఎంత ఇచ్చారు అని ముందే వెనకాలన్న వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటే గృహస్థ ధర్మం అలా ఉంటుంది గృహస్థ అపేక్ష ఉన్న చోట ఆయన ఉంటుంది తప్పేం కాదు దట్ ఈస్ ది వే కానీ ఏ అపేక్ష లేనివాడు ఉన్నాడనుకోండి ఏదో ఒక సందర్భం కోసం మొహమాటం కోసమో సందర్భం కోసమో దక్షిణ తీసుకున్నాడు ఏ అపేక్ష లేనివాడు ఉన్నాడు అనుకోండి ఒకవారు పెట్టుకుంటాడు అది ఎంతుందనే కాదు ఆలోచన సంతుష్టో ఏనకే డబ్బే కావచ్చు భోజనాలు కావచ్చు మరొకటి కానీ మరొకటి కానీ అక్కడ శంకర్లో శ్లోకాన్ని కూర్చోస్తారు అంటే ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ కూర్చుంటే మీకు లోకానుభవానికి విరుద్ధంగా ఉంటాయి మీరు మెంటల్లీ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి మీకు లోకానుభవంలో ఉన్నవన్నీ స్వామిజీ పాఠం కింద పుస్తకాల్లో చెప్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని పాఠం అనరు దానికోసం ఇక్కడికి పాఠం మీకు అలాగూ తెలుసున్న అనుభవాలే కాబట్టి అవి వేక లోకానుభవం ఏది కలదో దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది శాస్త్రం ఆ ఫస్ట్ ముందు మెంటల్గా మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి ఆ ప్రిపరేషన్ లేకపోతే మీరు డిస్టర్బ్ అవుతారు నేను చెప్పి మాట్లాడే నేను చెప్పే మాటలకి నేనే డిస్టర్బ్ అవ్వగాలి ఇంకా మీరు డిస్టర్బ్ అవ్వడం అవసరమే ఉంది అలా ఉంటుంది సో అక్కడ శంకర్లు ఏమైనా వచ్చేసారంటే ఏన కేనచి దాచ్ఛన్న ఏనకేన చిషిత అసిత అనో అసిత అనో ఏదో ఉండే కరెక్ట్ ప్రయోగం చూసుకో ఆసిత అని గుర్తు నాకు ఎత్ర క్వచన తందేవా బ్రాహ్మణం విదు ఇదు బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అర్థం సో ఎవడు బ్రహ్మజ్ఞాని అంటే ఏనకేనచి దాచ్ఛన్న ఏదో ఒకటి బుధుని కప్పుకున్నాడు ఏది కప్పుకున్నాడు అన్నది ముఖ్యంగా ఏదో కప్పుకున్నాడు సో కస్టమ్మేడ్ డ్రెస్సు ఇవ్వకపోంటారా అవన్నీ కూడా ఏదో అలా వచ్చే తప్ప ఈనకేనచ్చి దాని ఏదో ఒకటి మీద వేసుకోండి ఈనకేన చిత ఏదో నలుగు పెట్టుకుని తినేయటం దానికోసం ప్లాను అవి అలా ప్లాన్ చేయటం పద్ధతి కాదు ఏదో వాళ్ళు పెట్టింది మనం తినేయటం అన్నట్టుగా ఉండాలి ఎప్పుడైనా షాయి చేయక్కడో అక్కడ విషయాన్ని తీసుకోవటం అలా ఉంటాడు జ్ఞాని తందేవా బ్రాహ్మణం ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి ఆ వాక్యాలు ఎక్కడొకడిన అడుగు వచ్చిస్తాడు ఎక్కడో ఒకటి మనం వెతుకులు తింటాడో ఏదో ఒకటి ఉదయమే కప్పుకుంటాడు దీనికోసం వ్యవస్థ ఆర్గనైజ్డ్గా మాకు ధోతి అంటే నెల్లి వాళ్ళ నాజుకైన ధోతియే కావాలనేమి రూల్ ఏమీ లేదు ఏదొస్తే దీనికోసం దాని రంగు ఇలాగే ఉండాలి రంగు గురించి కానీ మరో దాని గురించి కానీ అంత పెద్ద ఒత్తుదల్లా ఉండకూడదు అసలు నిజానికి ప్లానింగ్ ఏమి ఉండకూడదు ఎత్రక్ వచ్చినా అంటే అన్ప్లాన్డ్ అని అర్థం కాదు ఏనకేన చింటే అర్థం ఏంటి అన్ప్లాన్డ్ అని అర్థం సో ముందు ప్రీప్లానింగ్ ఏమి ఉండదు అసలు ఈ యతి ధర్మాలు ఇవి చదివితే చదవకపోవడం మంచిది చదివారంటే సన్యాసులు చదివితే వాళ్ళకి ఆత్మన్యూనతా భావం కలుగుతుంది గృహస్థులు చదివితే ఈ భిక్ష మనం ఇవ్వడం మానేసిపోతుంది కదా ఎందుకు భిక్ష ఇవ్వడం అని అనిపిస్తుంది అంచేత గృహస్థులు చదివినా నష్టమే ఏదైనా ఎందుకంటే గృహస్థులు చదివారు మన స్వామీజీ ఇంతల్లా లేడు అందరికీ డౌట్ వచ్చేస్తుంది అంచేత ఎవ్వళ్ళు చదవకుండా ఉంటే మంచిది నారద ప్రహ్లాద సంవాదం అని ఒకటి ఉంది భాగవతంలో దాంట్లో ధర్మాలు చెప్పారు సన్యాసి ధర్మాలు అవి ఎవ్వళ్ళు చదవకుండా ఉంటాయి మంచిది అది ఏ వాల్యూంలో ఉందో కూడా నేను మీకు చెప్పను మీరు చదవద్దు నేను చదవను వీఆర్ సేఫ్ చదవడం ప్రారంభిస్తే అన్నీ కష్టాలే దాంట్లో కొన్ని లిటరల్గా తీసుకోకూడదు ఆ కాలమాన సందర్భాన్ని బట్టి కొన్ని ఉంటాయి కొన్ని రియల్గా మనం ఆచరించడానికి యోగ్యమైనవి ఉంటాయి ఆ స్పిరిట్ తీసుకున్నప్పుడు కొన్ని ఇప్పుడు విస్తృతి ఉంది దీనికోసం కాలమాన సందర్భాలే ఉన్నాయి ఇప్పుడు భిక్ష ఉంది భిక్ష అన్నది వందేళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఈనాడు లేదు కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు మీరు చేసుకోవడమే తప్పు లేదు కానీ స్థుతికి ఏమి ఎందుకండి స్థుతికి అనవసరం కదా ఈ స్తోత్ర పాఠాలు చూపించుకుంటూ అదొక ప్లాన్ కింద అనవసరం కదా డిస్కరేజ్ చేయటం అవసరం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిస్కరేజ్ సో నెర్ నమస్కారం కూడా అనవసరం అండి ఊరికే అదొక అదొక పద్ధతి కింద సమాజంలో అలా నిర్మాణం అయిపోయింది నమస్కారం ఏదో ఒకసారి నమస్కారం అలాగంటి వాక్యాలు కూడా ఉన్నాయి కనుక గృహస్థు సన్యాసికి నమస్కరించవలను సన్యా తర్వాత నమస్కారం చేసేప్పుడు పాదాభివందనము అన్నది శ్రేష్టమైన నమస్కారము పాదములు విష్ణువు యొక్క అధిష్టాన దేవత కాబట్టి పాదాభివందనం చేస్తే బాగుంటుంది ఆ వాక్యాలు ఉన్నాయి వీ హ్యావ్ టు టేక్ ది స్పిరిట్ అంటే ఎప్పుడైనా ఒకసారి నమస్కారం చేస్తే కూడా పద్ధతిగానే ఉంటుంది తప్పేమీ కాదు కానీ ఈ నమస్కారం అనేది ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ బిక హ్యూజ్ డ్రెయిన్ ఆన్ ద ఎనర్జీస్ ఆఫ్ పీపుల్ కొన్ని చోట్ల ఇప్పుడు ఒక సందర్భంలో ప్రోగ్రామ్ ఒంటి అయిపోయింది ఏమండి నీరసంగా ఉండే ఒంటిగంట అలా కూర్చొని ఉన్నామంటే ఏదో పని చేస్తూ ఉపన్యాసం చెప్పి ఇది చెప్పి వింటూ అదే తక్కువ ఏం కాదు నీరసంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది వెంటనే భోజనం చేయాలనుకుంటుంది కానీ అప్పుడు నమస్కారాలు ఆరంభం అవుతాయి రెండు వందల మంది నమస్కారం చేయాలి వీళ్ళ ఛాదస్థలంతో పెట్టి నమస్కారం చేస్తే సాయంకాలం దాకా ఉంటుంది క్విగ్గా నమస్కారం చేస్తే గంట సేపు పడుతుంది నిమిషానికి ముగ్గురు చుప్పులు మూవ్ అయితే మంది క్లియర్ అవ్వడానికి గంట కండంప అవుతుంది అంటే భోజనం అన్నింటికి చేసినట్టు రెండు పోవకో రెండున్నరకో భోజనం చేసినట్టు అట్ ఈస్ దాట్ ఎంత ఇన్కన్వీనియన్స్ చూడండి సో ఇలాగా ఈ నమస్కారం అనేది ఇట్ హాస్ బికమ్ హ్యూజ్ డ్రైన్ ఆన్ ది ఎనర్జీస్ ఆఫ్ ఆల్ రౌండ్ తర్వాత మీరు ఇంకోటి గమనించారో లేదో మీరు ఆలోచించండి ఇప్పుడు నలుగురు వచ్చారనుకోండి వచ్చేప్పుడు రాగానే నలుగురు నమస్కారం చేసేసారు మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఈ నలుగురిలో ఒకటి నమస్కారం వాళ్ళు నలుగురు వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళలో ఒకడాగి నమస్కారం చేస్తే మిగిలిన వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి నమస్కారం చేసి ఎందుకంటే వాళ్ళు పాపం అలాగా ఫీల్ అవుతారు మనం ఆయన చేశాడు మనం చేయకపోతే బాగుండదేమో స్వామీజీ ఏమైనా అనుకుంటాడేమో అని ఇలా ఉంటుంది ఫీలింగ్ దీని మీద వెస్ట్లో ఒక కథ ఉంది వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను ఏమన్నారంటే ఇండియన్ మెంటాలిటీకి ఒక కథ చెప్తా మీరేమనుకోరు కదా స్వామిగడ్డి నేనేమనుకోరు మా నన్న చెప్పని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తూ చెప్పాడు ఒకడు ఇండియన్ వాడు ఆకలిగా ఉన్నాడు దోశ ప్యాక్ చేయించి తెచ్చుకున్నాడు ఓపెన్ చేసి తినబోతున్నాడు మహా ఆకలితో మండిపోతుంది ఆకలి ఈరోపల సరిగ్గా అదే టైంలో ఇంకో ఇండియన్ కడుపు భోంచేసి వచ్చాడు వాడు రాగానే వాడిని చూసి వీడు విల్ యూ షేర్ సమ్ ఆఫ్ దిస్ ఫుడ్ అని అడుగుతాడు వీడు అడిగితే వాడు పీచుల దగ్గర తినున్నాడు వాడు తింటే వాంతి చుట్ల ఉన్నాడు కానీ ఏమైనా అనుకుని అవుతాడేమోనని ఆ సగం తీసుకుంటాడు వీడు ఎందుకు అడుగుతాడు వీడికి అసలు ఇస్తే కడుపు మాడిపోతుందని తెలుసు అయినా ఇవ్వకపోతే బాగుండదేమోనని వీడిస్తాడు ఆఖరికి అక్కడ ఆ ఘట్టం ఎలా ఆ సగం వాడు తిని వాంతి చేసుకుంటాడు సగం తక్కువయ్యి వీడు కడుపు ఆ అర్ధతో వీడు కడుపుని నిద్రపోతాడు దిస్ ఈజ్ హౌ విట్ హ్యాన్స్ ఇద్దరు ఇండియన్స్ అయితే అదే ఇద్దరు వెస్టర్నర్స్ అయితే What happened? We do. So I have some food which is just enough for me. But what about your situation? Are you hungry? So you should I have to share this with you? And we do that. Something to that effect. And the word and the word and the word. No, no, no, no, no. Just now I had my food. You please go ahead. I will give company to you. And the word and the word. అంటే ఇంకా రెండోసారి వీడు ఆఫర్ చేయడు రెండోసారి వాడు అడగడు వీడు కడుపును భోన్ చేసేస్తాడు వాడు హాయిగానే దొరుకుతాడు వీడు హాయిగా దొరుకుతాడు ఇది వెస్ట్ మెంటాలిటీ అని ఈ కథ కథను వెస్టర్ చెప్పాడు నాకు ఈ నమస్కారాలకి దృష్టాంతంగా ఇది కూడా చెప్పచ్చు ఊరికే ఛాదస్యంగా నమస్కారాలు చేసుకుంటూ పోవడం అనవసరం నిర్నమస్కార్ఞాని ఇతరులకి కూడా ఊరికే ఎక్కువ నమస్కారాలు చెయ్యడు ఆయన చేయించుకోవడమే కాదు చేయడు కూడా ఇప్పుడు ఓ మహాత్మ ఎవరైనా వచ్చారు అనుకోండి అయ్యా నమస్కారం అని మరి జాతరగా ఒకసారి నమస్కారం చేసి వదిలేస్తాడు అంతేగాని వెళ్ళిపోయి అడ్డంగా సాష్టాంగ పడిపోయి మళ్ళీ ఇంకో పావు గంట తర్వాత మళ్ళీ ఇంకో నమస్కారం ఇంకో నమస్కారం అలాగా ఇప్పుడు ఇంప్రెస్ తీరుస్తాం నమస్కారం చేసేసి ఇంప్రెస్ చేయటం కోసం నమస్కారం చేసి అలా చేయడు జ్ఞానం ఎప్పుడో అలా చేయదు నమస్కారాన్ని స్వీని నమస్కారం అంటే రెండు అర్థాలు వస్తాయి అందుకోసం నేను చెప్పాను ఇతరుల నమస్కారము స్వీకరించడంలో కానీ ఇతరులకి నమస్కారం చేయడంలో కానీ చాలా ఒద్దికగా ఉంటాడు తప్ప అదొక పెద్ద ప్రాజెక్ట్ కింద ఉండడు ఇది జ్ఞానం యొక్క స్వరూపం భాష్యకారులు చూద్దాం ఎందుకంటే నమస్కారం అనేది అభిమానరహితంగా మమతారహితంగా ఉండాలి విద్య ఎక్కువైతే నమస్కారం చేస్తారు తపస్సు ఎక్కువ చేసినప్పుడు నమస్కారం చేస్తారు బాగా బలం ఉన్నవాడికి బలహీనులు నమస్కారం చేస్తారు బాగా డబ్బున్నవాడికి డబ్బు లేని వాళ్ళు నమస్కారం చేస్తారు గొప్ప త్యాగం చేసిన వాడికి త్యాగం తక్కువ చేసిన వాళ్ళు నమస్కారం చేస్తారు సో ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా నమస్కారం అనేది ఒక అభిమానాన్ని ఒక మమకారాన్ని అది వృద్ధి పొందించే ప్రమాదం ఉన్నది అందుగురించి నమస్కారం అనేది అసలు ఉంటే అది అభిమానరహితంగా మమకాల రహితంగా ఉంటే పర్వాలేదు భాష్యతారులు ఏమంటారు చూద్దాము ఉంటే నేను ఆన్ ది స్పాట్ నాకు తురిచే తెలిసినటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాను సో నిస్టుతి నిస్ నమస్కార నిస్వధాకార ఏవచ స్వధాకారం అన్నంచేత చేత స్వాహా స్వధా ఈ రెండు జ్ఞానంలో స్వాహ అంటే ద్రవ్యాన్ని దేవతలకి సమర్పించినప్పుడు స్వాహ అంటారు పితృదేవతలకు సమర్పించినప్పుడు స్వధా అని అంటారు ఈ రెండూ ఉండవు సాధు పురుషులకు ఇవే ఉండవు అంటే తనే ఆత్మరూపంగా దైవం తానే అయి ఉంటాడు మళ్ళీ ఇంకా స్వాహ ఏమిటి గృహస్థులు చేసుకుంటూ ఉంటే వాళ్ళని చూసుకో ఉండడమే తర్వాత ఎంకరేజ్ చేయడం అంటే మనం పనిపెట్టుకుని ఎంకరేజ్ చేయడం కూడా అనవసరం ఇప్పుడు గృహస్థుడు కర్మ చేసుకుంటూ ఉంటాడు ఆ చేసుకుంటూ ఉంటే మనం వాళ్ళ జీవితంలో ప్రవేశించి నువ్వు ఈ కర్మ చేయి ఆ కర్మ చేయని ఎంకరేజ్ చేయటం అనవసరం వచ్చి అడిగితే ఆ పొజిషన్ చెప్పడం సో వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఓకే మీరు సంధ్యావందనం అది చేసుకోండి సంధ్యావందనం అందరికీ కూడా కామన్గా యూనిఫామ్గా ఇట్ హ్యాస్ టు బి డన్ ప్లీజ్ డూ ఇట్ అని ఆ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కానీ ఇంకక్కడ నుంచి ఒక ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేసి అందరి నేను కర్మలు చేస్తూ ఉంటాను అలాగా సాధువులు అలా చేయరు పీఠాధిపతులకి స్పెషల్ డ్యూటీస్ కొన్ని ఉంటాయి కాబట్టి వారు ఏదైనా వారి ఉండే డ్యూటీని బట్టి వాళ్ళు ఏమైనా చేస్తారేమో కానీ జ్ఞానులు సాధువులు ఇటువంటి పనులను వేసుకోరు అలా పెట్టుకోరు పీఠం వేరు జ్ఞా మహాత్ములు వేరు అన్నట్టుగా ఎందుకంటే పీఠానికి స్పెషల్ డ్యూటీస్ ఉంటాయని అంటున్నారు మరి ఆ డ్యూటీస్ ఎవరు పెట్టారు అన్నది చూసుకోవాల్సి కాదు శంకరాచార్య పెట్టారని చెప్పేస్తారు వాళ్ళు వాళ్ళు చెప్పడమే చెప్పేస్తారు శంకరాచార్యులు భాష్యం చదువుకోవాలని పెట్టలేదు మరి ఇది ఇవే పెట్టాడేమో అని అలాంటి డౌట్స్ కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇవే పెట్టాడా భాష్యాలు పాఠం చెప్పుకోండి మీరు చదువుకోండి ఇతరులకి చెప్పండి భాష్యాలను ప్రచారం చేయండి అని అలాంటిది ఏం పెట్టలేదా ఇవే పెట్టాడా ఏమిటో మరి సమ్ ప్రాబ్లమ్ సార్ అని అనిపిస్తుంది I డోంట్ నో సో స్వాహ అంటే దేవతాప్రీతి కోసం ఆఫర్ చేసేదాన్ని స్వాహ అంటారు దేవతాప్రీతి కలిగితే ఏమిటి ఉపయోగం భోగం లభిస్తుంది అందుకని దేవతా ప్రీతి భోగం అక్కర్లేకపోతే సో వేర్ ఈజ్ యువర్ స్వాహ ఇంకా స్వధా పితృదేవతా ప్రీతి కోసం స్వధా ఎందుకు పితృదేవతా ప్రీతి ఎందుకు అంటే సంతానం యొక్క అభివృద్ధి కోసం అలాగా చెప్తారు శాస్త్రంలో సంతానం ఏంటంటే మొత్తం జగత్తంతా సంతానం ఇంక ఈ సంతానం ఏదో కొత్త సమాచారం కాబట్టి స్వాహాకారము శధాకారము ఇవేముండవు విరజా హోమము అనో ఒకటి సన్యాసం దగ్గర చేస్తారు విరజా హోమము అని ఒకటి చేస్తారు అది ఆఖరి దేవతా పూజ ఇంకా ఆ తర్వాత నోమోర్ దేవతా పూజ విరజా హోమం అన్నది చేసిన తర్వాత ఇంకా దేవతా పూజలు ఏమన్నా లేవు ఇంకా అలాగే విరజా హోమం అయిన తర్వాత సన్యాసం తీసుకోవడానికి ముందు శ్రాద్ధం ఒకటి చేస్తారు అష్టశ్రాద్ధములు చేస్తారు ఎనిమిది ఏమిటో నాకు గుర్తులేవు తల్లికి తండ్రికి మూడు తరాలు ఇటు మూడు తరాలు అటు మూడోళ్ళు అరయ్యాయి కదా ఏడు వీడు వీడో ఒక వీడు ఎనిమిదో వాడు ఆత్మశ్రాద్ధం మధ్యలో ఏడో ఎవరో ఉంటుంది ఏదో విష్ణువనో ఏదో ఒక పెండం విష్ణు పిండం ఏదో ఉంటారు అలాంటిది అష్ట వన్ లాస్ట్ టైం శ్రాద్ధం చేసేస్తాడు ఇంకా తర్వాత స్వాహ ఉండదు స్వధ ఉండదు కాబట్టి సాధువులు అయి ఉండి హోంవార్క్ చేస్తూ ఉండడం అది చాలా అసందర్భమైన సమాచారం తెలిసి చేసిన పని కాదు అది అప్పుడప్పుడు కొంతమంది సన్యాసి వేషాన్ని వేసుకుంటూ సన్యాసులుగా జీవిస్తూ కోపాలు పూజలు ఇవి చేస్తూ అది ఏమిటో మరి అర్థం నాక ఇదంతా కూడా మరి అంటే మనం చెప్పుకునే పద్ధతి వేరుగా ఉంటుంది ఈ ఉపాసక కొంతమంది ఉంటారు సన్యాసుల్లో అనేక వెరైటీలు ఈ ఉపాసకి ఈ రోజుల్లో ప్రతి కూడా హనుమంతుడు దీక్షను సన్యాసం వేషం వేసేస్తారు భవానీ దీక్షని సన్యాస వేషమే వేస్తాడు అయ్యప్ప గురుస్వాములందరూ సన్యాస వేషమే వేస్తారు నాకు ఇవేళ తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది ఆయన జగద్గురు కృపాల్ మహారాజ్ ఆయన గృహస్థట నేను గృహస్థం అనుకోలేదు ఆయన గృహస్థని విని నేను ఆయన ఆయన శిష్యుడు అందరూ సన్యాస వేషంలో ఉంటారు అంటే మరి ఆయన ఉపాసక సన్యాసాన్ని అనుకోవాలి మంచి విద్వాంసుడు నమస్తారు ఎవరో చెప్తే ఎందుకంటే ఆయన వేషం చూస్తే మీరు గృహస్థానం అనుకోరు ఏమిటో మరి ఈ రకంగా అనేక వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అన్నింటికి దీన్ని అప్లై చేసి అన్నింటినీ మనం కొట్టిపారేస్తామనుకోవడం తప్ప అలాగ నా అభిప్రాయం కాదు ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏటో నేను మీకు మనవి చేస్తున్నాను కాబట్టి నిస్పుత నిస్ నమస్కార నిస్వధాకార ఏవచ ఈ నిస్వధాకార అన్నదానికి ఏకాగత్లో వాళ్ళు ఎలా చెప్తారంటే వేద పశువు దేవ పశువు ధర్మ పశువు నా అని అంటారు ఎంత మాట్లానేస్తారో చూడండి వేద పశువు అంటే వేదం ఇలా చెప్పింది కాబట్టి చేస్తారు ఇలా చెప్ప ఇలా చేయొద్దంది కాబట్టి చే నేను చేయకూడదు విధి నిషేధాల యొక్క బంధంలో ఉంటుంది అందులో సుఖ దుఃఖాల బంధమే కాదండి విధి నిషేధములు కూడా బంధమే మీరు ఆ విధి నిషేధముల బంధంలో ఉన్నవాడిని వాడి జీవితాన్ని చూస్తే తెలుస్తుంది వాడు ఒక రకమైన అభిమానం పెట్టుకుంటాడు నేను ఫలానా అనే ఒక అభిమానం పెట్టుకుంటాడు కాబట్టి ఆ బంధాన్ని సహించగలుగుతాడు కానీ స్వేచ్ఛయా స్వీకృతం బంధ నా బంధాయోపకల్పతే వాడు దాన్ని ప్రేమగా స్వీకరిస్తాడు కాబట్టి అది బంధం అని ఇప్పుడు చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం అంటే ఉపనయనం చేసినప్పుడు సంధ్యావందనం మహా ఉత్సాహంగా పోటీలు పడి చేసేవాళ్ళం ఏదో ఉపనయనం ముదురుకో నలుగురుకో కలిపి చేశారు అప్పుడు సంధ్యావందనం చేసి వాళ్ళని నలుగురును పోటీలు పడిపోయి ఆ సంధ్యావందనానికి ఇంకా టైముందనగానే ఎక్కడుంది నా పంచపాత్ర ఎక్కడుంది నా ఉద్దరణ ఎక్కడుందని ఊరితే హడావిడి చేసేసి వెతికేసి పట్టేసుకుని ఇంకా టైముందుగా కంగారు పడకరా విసిగించకరా అని పెద్దవాళ్ళని విసిగించి సంధ్యావందనాలు చేసేవాళ్ళం ప్రారంభంలో అది బరువు అనిపించేది కాదు ఆ తర్వాత నెల తర్వాత అయిరా సంధ్యావందనం చేశావు అంటే చేశానని ఆడడం ఇవన్నీ అంటే ఏమిటి ఆ తర్వాత కొంతకాలం అయ్యేప్పటికీ సంధ్యావందనం చేయాలి అంటే అది ఒక బాధ అనిపిస్తుంది కబడ్డీ ఆట ఆడుతూ ఉండగా సంధ్యావందనం టైం అయింది రో అని ఎవరిలో పిలిచారనుకో ఈ ఆట మధ్యలో ఉంటే ఎలా గుర్తుపెట్టి వెళ్తారు అది ఒక బరువు అనిపించింది మిగతా పిల్లలెవరికి లేని ఈ సంధ్యావందనం అనే బంధం నాకు ఒక్కడికే ఉంది వాళ్ళెవరికి అక్కర్లేదు సంధ్యావందనం నేను ఒక్కడినే ఈ కబడ్డీ ఆటలో వాళ్ళ వాళ్ళు ఏమని ఇవ్వారంటే రరే నువ్వు సంధ్యావందనం అంటూ మళ్ళీ పారిపోతావు మధ్యలోనే ముందు నువ్వు చెప్పు ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోతే టీమ్ దెబ్బతింటున్నారు నీ సంగతి ఏమిటో చెప్పు నువ్వు సంధ్యానం అని పారిపోతుంది నేను పారిపోను అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి దానిపై చేరాలి అంటే వాడికే బంధం అనుభవానికి వస్తుంది బంధంగా ఆ ఆ సందర్భాన్ని నేను గృహస్థును నేనేమో బ్రాహ్మణుణ్ణి నేను యజ్ఞోపవేత్త అని అనుకునే ఆ అభిమానం ఉన్నంతకాలం అది కర్తవ్యమై కూర్చుంటుంది కానీ సన్యాసి అన్నవాడు జ్ఞాని అన్నవాడు ఈ బంధాలకు అన్నిటికీ తీతంగా పోతాడు కాబట్టి వేద నా దేవశు నా దేవతలకి ఏం చేయాలి ఇది చేయాలి లేకపోతే వాళ్ళు దేవతల కోపం వస్తుంది ధర్మ పశువు నా అంటే ధర్మాధర్మములు వాటికి కట్టుబాటు ఉండడు సో నిస్వథాకార ఏవచ అనే పదానికి ఆ అర్థం చేసుకోవాలి నిస్థుతి అంటే విగ్రహవాక్యం స్తుభ్యో నిష్క్రాంత మీరు నిష్కౌశాంబికి మొన్న చదివారు చూడండి నిరాదయక్రాంతర్థే చతుర్థ అపంచో ఉంది కదా అదే అనమాట నిస్థుతి స్థుతిభ్యో నిష్క్రాంత స్థుతుల నుంచి బయటపడిపోయినవాడు అంటే ఇతరుల స్థుతి ఆయనకు అక్కర్లేదు ఆయన ఇతరులను పని కట్టుకుని ఒక ప్రయోజనాన్ని అపేక్షించి స్తుంచడు ఉన్న సత్యం చెప్తే స్థుతి కాదది కానీ ఒక ప్రయోజనాన్ని అపేక్షించి స్తుతించాడు అంటే అర్థం ఏమిటి అంటే అది కూడా బంధం ఆ బంధంలో ఉండకూడదు అలాగే అహంకారంగా ఉండకూడదు అది కాదూసండి దేనికి కూడా అల్టిమేట్గా ఒక రూల్ అనేది ఏమి ఉండదు ఇదో రూల్ కింద ఏముండదు అల్టిమేట్గా ఆ అంతఃకరణ వృత్తి ఆ హృదయంలో ఉండే స్పాంటేనిటీ దట్ ఈస్ ది అల్టిమేట్ గో ఒకవేళ స్థుతివచనం పలికినా కూడా స్పాంటేనియస్గా ఒక అపేక్ష లేకుండా నిరపేక్షంగా ఇంట్రెస్ట్ చేసి ఉద్దేశం లేకుండగా ప్రేమతోటి పలికిన వాక్కు స్థుతి వాక్కులా వినబడినా తప్పు ఏమీ కాదు ఆ స్పాంటేనిటీ ఉండాలి సెల్ఫ్ కన్సర్న్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈ రెండూ లేకుండగా స్ఫుతించినా తప్పు కాదు నమస్కారం కానీ ఏదైనా కూడా నమస్కారంలో కొంతమంది మహాత్ముల యొక్క అంటే నమస్కారం టాపిక్ వచ్చింది చెప్తున్నా మరో మీరు ఏమీ అనుకోకండి మీ గురించి నేనేమంటలేదు కొంతమంది మహాత్ముల యొక్క అప్రోచ్ చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది వాళ్ళు చాలా ఈ నమస్కారం అనే దాన్ని కొంతమంది మహాత్ములు బాగా దాన్ని సింపుల్గా చేసుకున్నారు ఉంటుంది నమస్కారం సింపుల్గా ఉంటుంది కానీ కొంతమంది మహాత్ములు అయితే మటుకు ఇట్స్ సచ్ఎ హ్యూజ్ బర్డెన్ దాంట్లో ఏమి పెద్ద ప్రాజెక్ట్ గురు పూర్ణిమ నాడు పొద్దున్నే ఏడు గంటలకే అక్కడ మొదలు పెడతారు నమస్కారాలు ఆయన అక్కడ సింహాసనంలో కూర్చుంటా గురువు గారు ఆ క్యూ ఇట్స్ స్పిల్స్ ఇన్ టు ది స్ట్రీట్ స్ట్రీట్లో నిలబడి ఉంటారు అహ్మదాబాద్లోనూ అక్కడ కూడా అలా స్ట్రీట్లోకి వచ్చేస్తుంది క్యూ ఆ అలా క్యూ మూవ్ అయితే ఉంటుంది ప్రతివాడి చేతుల్లోనూ బహుమానాలు పర్సులు లేకపోతే కవర్లు పళ్ళు ఉంటాయి ఆయన సింహాసనంలో కూర్చుని ఉంటారు ఆయన చుట్టూ వచ్చినవన్నింటినీ లోపలికి తీసుకెళ్లి జాగ్రత్త శిష్యులు ముగ్గురూ నలుగురో మంచి దృఢమైన భుజస్కంధాలు కలిగిన వాళ్ళు అలాగా రోజంతా అదే కాలే మధ్యలో గంటన్నర ఎంత తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ టిఫిన్ ఫిన్ వచ్చి కూర్చుంటారు ఇట్స్ ఎ హీట్ ప్రాగ్రామ్ ఇట్స్ ఎ ప్రాజెక్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదో పాతిక లక్షలు కలెక్ట్ అయిందని ఓ బుట్టలో ఇరవై బుట్టలో పళ్ళు వస్త్రాలు ఇవన్నీ వీటిని అన్నింటినీ డిస్ట్రిబ్యూట్ చేయటం వీటిని భద్రం చేయటం వాటి కదా ఇది ఇది గురుపూర్ణయ వాట్ ఈజ్ ఆల్దీస్ ఇదంతా అవసరమైన అంటారా మరి ఇదంతా భక్తిలో అవసరమా చూసుకోవాలి ఇంతలా అక్కర్లేదా అనిపిస్తుంది జ్ఞానుల సందర్భంలో అది మరీ అసందర్భం జ్ఞానుల విషయంలో ఉపాసకస్వాముల విషయంలో మరి అదంతా అవసరమా అన్నది ఆలోచించుకోవాలి ఎవరికి ఆలోచించు భక్తులు ఆలోచించుకోవాలి గురువులు ఆలోచించుకోవాలి అంటే అదొక పెద్ద ప్రాజెక్ట్ కింద అలాగా ఐ నాట్ షూర్ అబౌట్ ఇట్ నిస్పుతి నిర్నమస్కార నిస్పథాకార చలాచలనికేత రెండు మకాములు ఉంటాయి ఆయనకి ఒకటి కదిలే మకాము ఇంకొకటి కదలనే మకాలు చలాచలనికేత వెరీ ఇంట్రెస్టింగ్ నాకు అక్కడతో గుర్తు లేదు భాష్యకారులు చెప్తారు నేను ఇంకే నాకు వెంటనే తోచినవి చెప్తున్నాను నేను ఎప్పుడో చూశాను నేను రోజు చూసుకో కూర్చుంటాను సో ఇది చలనికేతము ఇది అచలనికేతం అంటే అని అలా అనిపిస్తోంది నాకు అర్థం భాషకారులు ఏమంటారో చూద్దాము చలాచల నికేతశ్చ సో యతి యాదృచ్ఛికో భవే భవేత్ భవతి సో జ్ఞాని యాదృచ్ఛికుడిగా ఉంటాడు యాదృచ్ఛిక అంటే స్పంటేనియస్గా ఉంటాడు స్పంటేనిటీ అన్నది చాలా న్యాచురల్గా ఉంటాడు యాదృచ్ఛిక శబ్దానికి మరో అర్థం కూడా ఉంది ఈశ్వరేచ్ఛ ఎదురుక్ష ఇజ్ ఈ అంటే ఈశ్వరుని యొక్క విల్ అనేది ఒకటి ఉంటుంది ఆ హయ్యర్ పవర్ యొక్క విల్ గాడ్స్ విల్ అని అంట గాడ్ వచ్చి గాడ్స్ విల్ అంటే అదేదో ఒక ముద్ద ఉంటుందని మీరు అనుకోండి పర్సనల్ విల్ అనేది ఉండదు స్వే స్వ ఇచ్చ అనేది ఏది ఉండదు పర ఉంటుంది పర అంటే ఈశ్వర ఇచ్ఛ స్వఇచ్ఛ అనేది ఏది ఉండదు అలాగని మళ్ళీ ఇదేదో ఇది పరేచ్ఛతో చేస్తున్నాడు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు అని మళ్ళీ అలాగే ప్రఖ్యాపనము ఉండదు చాలా స్పాయింటైనియస్గా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏది లేకుండా అలాగని మళ్ళీ నేను సెల్ఫ్లెస్గా ఈ పని చేస్తున్నాను అని మళ్ళీ దానిని అదొక బోర్డు పెట్టినట్టుగా కాకుండా అత్యంత సహజంగా ఇప్పుడు గులాబీ పువ్వు వికసిస్తుంది సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వికసిస్తుందా నో నేను సెల్ఫ్లెస్గా వికసిస్తాను అని అనుకుని వికసిస్తుందా అదే నో అదీ ఇప్పుడు కొంతమంది సేవా కార్యాలు చేసిన వాళ్ళు చాలా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నాము అని అప్పుడు ఏం చేయాలంటే ముఖ్యంగా మహాత్ముల దగ్గర వస్తాయి ఇలాంటివి ఆ మహాత్ములు ఏం చేస్తారంటే ఆ ప్రోగ్రాం పూర్తయిపోయిన తర్వాత వీళ్ళందరినీ చుట్టుపెట్టుకుని ఫోటో హడికిస్తారు వాళ్ళందరికీ మొమెంటోస్ ఇస్తారు ఇంక సెల్ఫ్లెస్ ఏమి సెల్ఫ్లెస్ కాదని అని వీళ్ళదు అంటే పైసలు తీసుకోలేదంటే పైసలు అన్నింటికీ పైసలతోటే లెక్కటక్కర్లేదు మొమెంటోలు ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ కూడా పేమెంట్ కిందకే వస్తాయి సో అక్కడ కూడా అనవసరం అదంతా కూడా కొంత సంసారంలో భాగమే అవుతుంది ముంచేతనే ఎనీ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ సంసారం ఎఫెక్ట్ వచ్చేస్తుంది దాంట్లో ఎనీ ఆర్గనైజ్డ్ ఎఫెక్ట్ అంత పెద్ద ఆర్గనైజేషన్ అన్నట్టుగా కాకుండా స్మూద్ అండ్ స్పాంటేనియస్గా చేసుకునే ఎఫర్ట్లో మీకు సంసార దోషాలు చాలా తక్కువ ఉంటాయి చాలా కాషస్గా అహం దీని బెంచ్ మార్క్ ఏమిటంటే అభిమానము లేకుండా మమ అహం మమకారము అహంకారము వాటికి బలము చేకూరని విధంగా అది బెంచ్ మార్క్ బాటమ్ లైన్ అని అంట అది బేసిస్గా ఏదైనా ఎఫర్ట్ చేస్తే పర్వాలేదు కానీ ఆ ఎఫర్ట్ని మీరు ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ దానికి ఇచ్చి ఆ స్ట్రక్చర్ ద్వారా అహంకార మమకారాలు కనుక పెరిగినట్లయితే అది మళ్ళీ శాస్త్ర విరోధమే వచ్చేస్తుంది చెప్తుంటాం ఓం అంటే ఓం పూర్ణముద పూర్ణముదేవా